So, kabate, very simple. Things సో కాబట్టి వెరీ సింపుల్ థింగ్స్ ఉన్న వాటిని ఇమాజిన్ చేసి చూడకుండా ఉన్న వాటిని ఉన్నట్టుగా that is అంటే దట్ ఈజ్ జ్ఞానం దట్ ఈజ్ ఎన్లైటైన్మెంట్ రిలేషన్షిప్ లో ఎన్లైటైన్మెంట్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ relationship. How you relate with the world, that determines enlightenment. How you relate with the world? World is a world of things and world of people. How you relate with God? How you relate with the body-mind? That is the someone's substance of enlightenment. In the second way, enlightenment is available. People who have enlightened the world from the world, they know that they are living in the world. ఆయన ఎన్లైటెండ్ అయిపోయాడు అంటాడు శిష్యుడు మా గురువు గారు ఎన్లైటెండ్ అంటాడు మీరు ఆ శిష్యుడిని కాలు కొట్టుకుని అడగాలి ఎన్లైటెండ్ అబౌట్ వాట్ అని అడగాలి బికాజ్ ఎన్లైటన్మెంట్ అంటే వాళ్ళ గాల్లో ఏం ఇట్ ఈజ్ అబౌట్ వాట్ అప్పుడు ఆ శిష్యుడు చెప్పగలగాలి ఈజ్ ఎన్లైటెండ్ అబౌట్ ఈజ్ రిలేషన్షిప్ విత్ ది వరల్డ్ విత్ గాడ్ విత్ ది బాడీ మైండ్ That is the enlightenment. Right, so, that is not the point. That is why. Therefore, this is all very simple. In the sense of knowledge, it is a belief. So, if you are living in your life, you are living in your life, you are living in your life, you are living in your life, you are living in your life, that is not enlightenment. Like it is gold. అని చూస్తే ఎన్లైటైన్మెంట్ ఇట్ ఈజ్ నెక్లెస్ అన్నాడంటే యువర్ మ్యాధి యూర్ జస్ట్ మ్యాధి సో చంద్రుడు సగమే ఉన్నాడంటే మిగతా సగాన్ని ఎవరో తినేసేయాలి అంటే చంద్రుడిని ఒక ఎండిలో చూసినట్లయితే రొట్టె ముక్కలాగా ఉండదు మీరు రొట్టెని కొరికినప్పుడు ఇలా పళ్ళతో కొరికినప్పుడు అది కూడా కన్వేచర్ వస్తుంది ఆ మిగిలిన రొట్టె అన్నిటి చంద్రుడి కొరికేసిన రొట్టెముక్కతో కలిగి పోల్చున్నాడు మీరు అదే యథార్థమని మీరు అనుకుంటే మీరు ఊహ మీరు ఊహించుకుంటున్నారు తప్ప అక్కడ ఉన్నదాన్ని మీరు చూడటం లేదు అక్కడ ఉన్నదాన్ని మీరు చూడండి మీరు చంద్రుణ్ణే ఇలా రొట్టెముక్కలా సగం కొరికేసిన రొట్టెముక్కలా ఉన్న చంద్రుణ్ణే మీరు పలికించి చూసినట్లయితే ఎక్కడైతే ఇంకో అదర్ హాఫ్ కూడా కనపడుతుంది పలికించి చూస్తే కనపడుతుంది కొంచెం ఓపిడ్గా చూడాలి చంద్రుడు సగమే ఉన్నాడని మీరు కంక్లూడ్ చేసేయటం కాదు సగం ప్రకాశిస్తూ ఉన్నాడు మీరు జాగ్రత్తగా చూస్తే ఆ సగం కూడా కనపడుతుంది ఒక చిన్న బైనాకుల పెట్టుకుని చూసుకుంటే మీకు స్పష్టంగా రెండు కలిసి ఇటువైపు ప్రకాశం ఉంటుంది అటువైపు ప్రకాశం ఉండదు కలిసి మొత్తం చంద్రుడే కనపడతాడు కాబట్టి మీరేమో ఊహాపోహలు చేసుకుంటే ఏమైనట్టు అక్కడ ఉన్నదాని ఉన్నట్టు చూపుతా వెరీ సింపుల్ ఉన్నదాని ఉన్నట్టు చూపుతా దట్ ఈస్ ది ఎన్వర్టైన్మెంట్ ఎప్పుడైతే మీరు ఊహించడం మానేసి ఉన్నదాని ఉన్నట్లుగా గ్రహిస్తారో అప్పుడు మీకు ఆ తృప్తి ఆ అసంతృప్తి తొలగిపోతుంది ఇది తృప్తి ఇంకా ఏదో చేయాలి అనేటువంటి ఒక అసంతోషము తొలగిపోతుంది సంతోషం ఆ విధంగా జ్ఞాని చాలా పూర్ణమైన స్థితిలో ఉంటాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు కృత కృత్యతృప్తాప్యున తృప్ల్యన్నేం స్మ మనస ృప్యన్మనసా మన్యతే అసౌ నిరంతరం కృత్యత చేయదగినది చేయబడుతచే పునః మరియు ప్రాప్త ప్రాప్యత పొందదగినది పొందబదుటే తృప్తృప్తి చెంది ఉన్న అసౌ ఈ జ్ఞాని నిరంతరం తెల్లగల స్వమనస తన మనస్సుతో ఏమం ఈ విధముగా తృప్ల తృప్తి చెందుతున్నవాడై మన్యతే తలపోయును జ్ఞాని ఒక తృప్తిలో ఉంటాడు దేవత తృప్తి ఆయన చేయాల్సినవన్నీ చేసేసాడు పొందాల్సినవన్నీ పొందేశాడు కాబట్టి అజ్ఞాని పొందాల్సినవన్నీ ఎప్పుడైనా పొందడం అనేది ఉంటుందా చిల్లు గంప మీరు ఎన్ని తోసిపోసి తోడిపోసినా అది ఖాళీగానే ఉండదు అజ్ఞాని ఎన్ని అనుభవించినా ఇంకా అనుభవించాల్సినవి అలా మిగిలే ఉంటాయి కాబట్టి అజ్ఞానికి సంతోషం అన్నది అసలు అనుభవమే కాదు సో సంసారంలో అలా ఉండిపోతారు అసంతోషంగానే ఉండిపోతారు వాళ్ళకి ప్రతి ఏదో ఒక అసంతోషం ఉంటుంది కొంతమంది ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు ఏదో కంప్లైంట్ ఏదో ఫిర్యాదు చేస్తే గాని వాడికి అసలు ఉత్సాహం ఉంటుంది ప్రతిదానికి కంప్లైంటే సో కొంతమంది సహజంగా తృప్తి కలిగి ఉంటారు ఆ సహజమైన తృప్తి కలవాడు అంతర్ముఖులు ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు బహిర్ముఖులు సో జ్ఞాని తృప్తులై ఉంటాడు ఆయన మనస్సుతో ఎప్పుడూ ఇల్లాగే తలపుస్తూ ఉంటాడు ఇల్లాగంటే ఇలాగా తర్వాత శ్లోకంలో వస్తుంది ఏమంటే ఈ ప్రకారం ఆ ప్రకారం ఏమిటో తర్వాత శ్లోకంలో రాబోతోంది ఓకే మళ్ళీ చెప్తాం కృత కృత్యతగా చేయదగ్గవి చేయబోగ్గుతచే పునః మరియు ప్రాప్త ప్రాప్యతగా పొందదగినవి పొందబగదు తృప్త తృప్తి చెందియున్న అసౌయ్యాని నిరంతరం ఎల్లవేళలా స్వమనస తన మనస్సుచే తృప్తి తృప్తిని పొందుతున్నవాడయి ఏం ఈ క్రింది ప్రకారముగా మన్యతే తలపోయు అన్వయం యుద్ధం కృత్యతృప్తృప్ అసౌ నిరంతరస్యం మన్యతే ప్రాప్యతన నిం స్వనస మే సౌ నిరంతరం ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మాన మంజసేద్ హం ధన్యోహం బ్రహ్మానందో విభాతి మే స్పష్టం హలో ఉంద అంటే ఈ శ్లోకం ఇలా ఉందా ఒక్కసారి గమనించండి ధన్యోహం ధన్యోహం తృప్తిర్మే కోపే ధన్యోహం ధన్యోహం ధన్యోధన్య ఆ శ్లోకం లేదంటే ఇక్కడ ఈ ధన్యోహం ధన్యోహం అని అరడమైన శ్లోకాలున్నాయి దాన్ని ఆయన సంగ్రహం చేశాడు ఫోన్యండి ఈ శ్లోకం చెప్దాం ధన్యోహం ధన్యోహం తృప్తిర్మే కోపేల్లో ధన్యోహం ధన్యోహం అలా లేదా అలాగా ఓకే అదే చెందది అలా మార్చారు అలా కూడా చేస్తా సంగ్రహంలో అలా కూడా చేస్తా అర్థమైంది నాకు ఇప్పుడు మళ్ళీ నిత్యం స్వాత్మానమంజసాద్నఃపున అది అలా ఉంటాడు జ్ఞాని జ్ఞాని యొక్క ఆ చేతన ఆ విధంగా ఉంటుంది ఈ మాట వినండి మీరు ఇది వింటే మీకు తెలిసిపోతుంది ఆ జ్ఞాని ఎలా ఉంటాడో ఆయన రామచేర్తో అంటున్నాడు ఐ ఆమ్ వితౌట్ ఫామ్ వితౌట్ లిమిట్ నాకు లిమిటే లేదన్నాడు బియాండ్ స్పేస్ బియాండ్ టైం నాకు స్పేస్ నాకు హద్దు కాదు టైం నాకు హద్దు కాదు చూడండి నా మాటలు ఎలా అంటే మరి జ్ఞాని ఇలా మాట్లాడతాడని ధన్యోహం ధన్యోహం అన్నట్టుగానే ఉందిగా ఐఎమ్ ఎవ్రిథింగ్ ఎవరిథింగ్ ఐఎమ్ ది బీస్ ఆఫ్ ది యూనివర్స్ ఎవరివేర్ ఐఎమ్ ఐ ఐఎమ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సొల్యూట్ నాలెడ్జ్ ఆఫ్ సొల్యూట్ బిస్ ఆఫ్ సొల్యూట్ ఐఎమ్ దాట్ ఐఎమ్ ద్వైతంలో ఎలా ఉంటుందో తెలుసు అండి నేను దాసుడను దాసుడను దాసుడను దాసుడను అంటే మీరు ఎంత దాసుడైతే అంత ఎక్కువ భక్తి అయితే వీడు దేవాలయంలో విగ్రహం ముందు దాసుడు తప్ప బయటకు వచ్చి దాసుడు అని అన్నాడు బయటకు నేనే మనగాడిని అంటాడు విగ్రహం ముందు దాసుని దాసు అనేసి వచ్చి బయటకొచ్చి బాసు బాసు డైట్ ఉంటాడు బాగా చెప్తాడు ఈ వాన్స్ టు బాస్ ఓవర్ అదర్స్ దాటి ది బాస్ ఓవర్ అదర్స్ అరే ది జ్ఞాని బాసస్ ఓవర్ అదర్స్ నెవర్ అంచేతనే ఈ ఆశ్రమాల్లోనూ అక్కడ ఈ ద్వైత భక్తులు ఉంటారే వీళ్ళు బాస్ బాసింగ్ చేస్తూ ఉంటారు దేవుడి దగ్గర మటుకు నేను దసు నేను పాపిని నేను అయోధ్యుణ్ణి ఆ బాధ్యుణ్ణి అంటారు బయటకొచ్చి నాంత మనగాడలేడంటారు దేవుడి దగ్గర చాలా వినయాలు ఇలా దేవుడు కొట్టుకుండిపోయి చప్పట్లకి చంపలు కొట్టేసుకుని బయటకు వచ్చేసి ఆ కనపడ్డ వాళ్ళందరినీ కూడా డామినేట్ చేస్తూ ఎగ్జూస్ చేస్తూ ఎగ్జూస్ చేస్తారు ఆల్సో all kinds of things to do a basic uh yes. huh. well God, God, you know the samsara world ab rundaalo akada videos untaru aa bengal nunchi china videos ante yarwayo old people walaki elundi gantalu valla naamaanni chepinchali chepiste walaki rendu pointla roju ki kodanna rendu rottelu sayankala rendu rottelu kodiga daallu తర్వాత ఏడాదికి రెండు పంచీలు కట్టుకుంటుకు అలాగే ఏదో ఇస్తారు డార్మిటరీ లాంటిది పెట్టి దాంట్లో పదిహేను మందిని పెడతారు వాళ్ళు వచ్చి ఆ హాల్లో కూర్చుని అక్కడ కృష్ణుడు బొమ్మలో అన్నీ ఉంటాయి ఏదో విగ్రహం కూడా పెడతారు ఏమన్న విగ్రహం పెట్టడం పెట్టేసి అక్కడ వీళ్ళు నామం చేస్తూ ఉండాలి ఒకఠాదే ఉంటాడు దానికి టైం టేబుల్ వేసుకుంటాడు పేరు చెప్పు అలానా ఓకే ఓపెన్ ఇస్తాడు ఓపెన్ వెళ్ళిపోయి రామని చేయడం ఆయన ఎప్పుడు పొరపాటునైనా హరే రామ అంటే కొఠారి గారు వీళ్ళందరి పేర్లు రాసుకుని వాళ్ళకి టైం టేబుల్ వేసి అటెండెన్స్ వేసి ఆ అటెండెన్స్ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి అది ఎవరో దాత దగ్గర నుంచి తెచ్చుకొస్తాడు ఆయన దాత నుంచి గ్రాంట్ తెచ్చుకుంటాడు వీళ్ళకిచ్చింది వీళ్ళకిస్తాడు తన వాటా తనకే పెట్టుకుంటాడు తను కూడా మరి ఏదో జీతమో నాటమో ఏదో వంతు ఉంటుందిగా అలా అయితే పెట్టుకుంటాడు వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు సక్రమంగానే ఇస్తున్నాడు అనుకోండి వాట్ ఈజ్ మీజ డ్యూటీ వీళ్ళందరి చేత రామనామని చెప్పించడం నాకు ఇంత అర్థం దాన్ని ఒకటి మీరు చెప్తే నేను తెలుసుకుంటే సిద్ధంగా ఉందంటే ఈరోజు ఏమైనా పెద్దలు అనుభవజ్ఞలు మీరు చెప్తే నేను తెలుసుకుంటాను నాకు అర్థం దాన్ని ఏమిటంటే వీళ్ళందరి చేత రామరామని చెప్పించి వాళ్ళకేవో చిన్న చిన్న కూలి ఇచ్చినట్టుగా ఇవ్వడం కంటే వీడు ఈ జంఘాటం పక్కన పెట్టేసి వీడు చెప్పొచ్చు కదా రామనామా వీడు చేయొచ్చు గంటలు రియాక్షన్ ఒక అరగంట సేపు ప్రేమ ప్రేమ ముండిత మనస్య కహో రామ రామ రామ ఇప్పుడు డూ దట్ హిల్స్ ఈ దు బాస్లో వద్ద So, bossing over. So, this is how uh, the religion works, the duality. Religion rooted in duality works like this. Hey, Ramana man jettai vali unta. Nama jettai vali unta. Alla yagidhi vidu mai kottu ni valta de givi tv channel pa. Ine, nik karupunanda bodu mirtu nada anta, yada pitna pun virta, yada kool yad ni vali uttar. Valu asa mirtu gane unta. వాళ్ళు కూడా నాకు భోజనానికి లోటే లేదని వాళ్ళు పెడుతున్నారు నేను నామం కూడా చేసుకుంటున్నాను సంతోషంగా చేసుకుంటున్నాను నాకు ఈ నామం చేయటంలో నాకు ఒక దైవత్వం అనుభవానికి వస్తుంది వాడు పెట్టి తిండి నాకు సరపడింది నాకు ఇంతకంటే కోరికలేం లేవు అని వాళ్ళు చెప్పరు వాళ్ళు అలా చెప్పచ్చా అని వాళ్ళు చెప్పరు వాళ్ళు కూడా ఒక అసంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు ఎనిమిది గంటలు రామనామని చెప్పి టీవీ కెమెరా ముందు వాడు సరిగ్గా నాకు లాస్ట్ ఇయర్ రెండు చీరలు ఇవ్వాల్సింది రెండు పంచలు ఇవ్వాల్సింది రెండు ఇవ్వలేదు వాడు అట్టేపెట్టేసుకున్నాడు నేను వీళ్ళ అసంతోషం వీళ్ళు వ్యక్తం చేస్తారు సత్యమే అవ్వచ్చు బట్ మొత్తం మీద ఆ రామనామాన్ని బాక్సింగ్ ఓవర్ ఆయన చేస్తాడు వీళ్ళేమో రోజుకి ఎనిమిది గంటలు వీళ్లు చేస్తారు అందరూ అసంతృప్తితో మిగిలిపోతారు ఆ దాటా కూడా ఉంటాడు వాడు ఎక్కడో సిటీలో ఉంటాడు ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే ముంబైలోనూ ఉంటాడు వాడు సం బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తాడు బిజినెస్ ఇరవై పర్సెంట్ ప్రాఫిట్ తీసుకోవాల్సి ఉంటే ముప్పై పర్సెంట్ ప్రాఫిట్ లు అవుతాడు గవర్నమెంట్కి వంద రూపాయలు ట్యాక్స్ కట్టాల్సిందో పది రూపాయలే కడతాడు తొంభై రూపాయలు ఎదుగు ఇటు తిప్పి తిప్పి నిఘలు ఇస్తాడు దాంట్లో కొంత డబ్బులు ఇక్కడికి ఆ విధంగా సంపాదించిన అన్యాయార్జనలో ఓ పర్సంటేజ్ వీళ్ళకి పాలిస్తాడు ఆయన ఒక గొప్ప దాత ఆయన పేరు కూడా అక్కడ చెక్కు పెడతారు నా ఆలోచనలో ఏదైనా దోషం ఉందా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది రామనామాన్ని మనం చెప్పాలి కానీ ఇంకోటి కూలీ ఇచ్చి చెప్పించడం అసలు వట్ ఈ ఐ డోంట్ అండర్స్టాండ్ మనం రామనామని చెప్పేసి ఆ భోజనము ఆ పంచను వాళ్ళకి ఇచ్చేయడం దట్ యూ డూ అదే నువ్వు అటే వాళ్ళకి ఇచ్చేసాయి వాళ్ళు రామనామని చెప్పుకుంటారో భీమనామని చెప్పుకుంటారో వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుస్తారు నువ్వు రామనామని చెప్పు ఎనిమిది గంటలు చెప్పవు కనీసం రెండు గంటలు చెప్పు వాళ్ళు కృతార్థులు అవుతారు కాబట్టి ఇదంతా కూడా కామర్స్ కింద మారిపోతుంది రిలిజియన్ బికమ్స్ ఎ కామర్స్ లైక్ మెనీ అదర్ కైండ్స్ ఆఫ్ కామర్స్ అంచేతనే ఆ రిలిజన్ ఎవరిని అప్లిఫ్ట్ చేయకుండా అందరూ సంతోషంతో మిగిలిపోతారు కొంచెం డైట్రెస్ అయినట్టు ఉన్నాను మొత్తానికి ఆ ధన్యోహం ధన్యోహం అంటుంటే నాకు అలా చెప్పాలనిపించింది కాబట్టి రామ తీర్థ తన గురించి ఎలా చెప్తాడు చూడండి ఐఎమ్ విథౌట్ బాడీ అంటాడు ఇంకో శ్లోకంలో పద్యం ఐఎమ్ విత్ బాడీ ఆర్ చే అంటే పూర్వజన్మ ఉత్తర జన్మ ఇలాంటివి నాకేమీ లేవు ఐఎమ్ లేదా సెన్సెస్ నా దా ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెన్సెస్ గుణాశంటే i am existence of absolute knowledge of absolute bliss of absolute i am that i am that i am neither sin nor virtue and punya paapalu gathilena works na temple na worship antunna na temple gado worship pado na pilgrimage na books anni kuda kaadu i am existence of absolute knowledge of absolute bliss of absolute అంటే జ్ఞాని యొక్క భావ ప్రకటన అందరి మహాత్ములకి ఒకే రకంగా ఉంటుందని అనిపిస్తుంది ఆ పూర్ణత్వము దాంట్లో మనకి ప్రస్ఫుటమవుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఈ జ్ఞాని అదే భాషలో మాట్లాడుతున్నాడు పదచ్చేదం ధన్య అహం ధన్య అహం నిత్యం స్వాత్మాంజసా అహం నేను అహం నేను ధన్య ధన్యుడను రెండు సార్లు అలా ఎందుకున్నారంటే ఆదరము అనే అర్థంలో వీక్ష అంటే నేను ధన్యుడను అనే మాటని చాలా ప్రేమగా చెప్తున్నాడు ఆయన ఆ ప్రేమను ఎలా ప్రకటిస్తాడు నేను ధన్యుడను అంటే ప్రేమ సరిపడలేదు ఇంకా కాబట్టి రెండోసారి నేను ధన్యుడను అని నిత్యం వెళ్ళవేళలా స్వాత్మానం నా స్వరూపమును అంజసాక్షాత్తుగా తెలియచున్నాను నేను నా స్వరూపమును సాక్షాత్తుగా తెలుసుకుంటూ ఉన్నాను సాక్షాత్తుగా అంటే ఆ విధంగా తన యొక్క పూర్ణత్వమును తాను అనుభవమును తెచ్చుకునుటవము ఇప్పుడు ఆయన ఎవరికో జ్ఞానికుంది మనకి లేదని అది పాఠం అలాంటి పాఠం ఉపయోగం ఏంటి ఉన్నది మనకి సంభవము చెప్పడం కోసం ఆ జ్ఞాని యొక్క చేతనను మనం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము చిన్న మెడిటేషన్ ఒకటి ఉంది మీరు ట్రై చేయొచ్చు రిటార్గా కూర్చుండి కళ్ళను మూసుకుని మెల్లగా అలవోకగా మూసు ఉంచి చదవులపై చిరునము శాంతముగా విశ్రాంతిగా కూర్చోవాలి ఇప్పుడు నేను నా చుట్టూ ఉండే ఆకాశమును పరికిస్తూ ఉన్నాను తెలుస్తూ ఉన్నాను హద్దులు లేని ఆకాశమును తెలియచూ ఉన్నాను అభిప్రాయం ఏమంటే నామరూపములకు అతీతంగా ఎలుకనే ఉన్నాను అని అర్థం ఆకాశమును తెలుగుతున్నాను ఆకాశము నామరూపములు ఏమి గనుక ఆకారములు ఏమి కనుక నేను ఆకాశమును తెలుసుకుంటూ ఆ ఎలుక నామరూపములకు అతీతముగా భాషిస్తూ ఉన్నది చుట్టూ ఉన్న ఆకాశంలో తెలుసుకుంటూ ఉన్నా నేను అలానా వ్యక్తిని అని పేరుని భావన చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అయా స్వామి తత్వ విధానంద నేను స్వామి తత్వ విధానంద అని ఎవరికి వారు తమ పేరును పెట్టి దాన్ని భావన చేసుకోవాలి నేను ఉదాహరణకు నేను స్వామి తత్వ అలాగే ఎవరికి వారు ఇప్పుడు గతములో నేను పొందిన దుఃఖములను సుఖములను గుర్తు చేసుకోవాలి నా గతంలో చిన్నప్పుడు యువనలో మధ్య వయస్సులో నేను ఈ గొప్ప విషయములను సుఖములను పొందినాను విజయములను పొందినాను అంతేకాకుండా ఈ పరాజయములను కూడా రుచి చూసినాను ఇవన్నీ నా స్మృతి ఎందు మెమరీ ఎందు నిక్షిప్తములై ఉన్నది నేను స్వామి తత్వ విధానంద అలా ఎవరి పేరు వాళ్ళు ఇప్పుడు ఆ లో సగం డ్రాప్ చేసేయాలి సగాన్ని విడిచిపెట్టేయాలి నేను స్వామి అంతే సగం పేరే ఎట్టు పెట్టుకోవాలి సగాన్ని విడిచిపెట్టేయాలి నేను స్వామి ఇప్పుడు మెమొరీలో ఆ స్మృతి ఎందు ఉన్న దుఃఖములను సుఖములను విడిచిపెట్టేయాలి అవి పోతాయి మనం విడిచిపెట్టేస్తే పోతాయి అలాగే జేయములను పరాజయములను ఫెయిూ ఫ్రమ్ సక్సెస్ ఇన్ లైఫ్ వాటిని కూడా నేను విడిచిపెట్టేస్తున్నాను పోతున్నాయి వాటిని నేను ఎలౌదు బోదే ఎరాల్ గాన్ ఇప్పుడు ఆ పేరులో సగం మిగిలి ఉంది కదా దాన్ని కూడా విడిచిపెట్టేట అంటే ఇప్పుడు కేవలము ఐఆ మిగిలి ఉంటుంది అంతే ఉంటుంది ఐ అహం అశ్వి అంతే ఉంటుంది అహం అశ్వి అహం అశ్వి ఇప్పుడు ఆ అహం కూడా జారిపోతుంది ఇంకా కేవలము అస్థి అస్థ్వి కాస్త అస్థి అవుతుంది ఉనికి ఉండుట ఉండుట ఆ ఉండుట తనను తానే తెలుసుకుంటూ ఉండుట కేవలము ఉండు బియింగ్స్ కాన్షియస్ ఆఫ్ ఇట్ శాలి ద బింగ్ కాన్షియస్ ఆఫ్ ఇట్ శాలి అలా ఉండుట సద్రూపుడై ఉండుట జస్ట్ బి అలా కొంతసేపు ఉండొచ్చు జస్ట్ బి ఎవరికి వారు గుర్తు చేసుకుంటూ ఎవరికి వారు సంబోధించుకుంటూ జస్ట్ బి అనుకుంటూ అలా ఉండడం అప్పుడప్పుడు అనుకుంటాం జస్ట్ బి we If we If this According to the Come on chapter 17 Mono చూట ఎగ్జిస్టెన్స్ అఫ్ సొల్యూట్ నాలెడ్జ్ అఫ్ సొల్యూట్ విచ్ ఈస్ బీచ్ అఫ్ సల్యూట్ విట్ ఈజ్ యూ హియర్ అండ్ నా ఎప్పుడో ఎక్కడో కాదు ఇప్పుడు ఇక్కడ అది నేను అయి ఉన్నాను అంటే మనకి ప్రారంభం ఎక్కడొస్తుంది మెమరీని పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాం ఆ మెమరీలో సుఖములు దుఃఖములు విజయములు లు పాపములు ఇవన్నీ మూట ఈ ద్వంద్వాలన్నీ ఉంటాయి దాంట్లో అవన్నీ నావి నేను దాంతో ఒక పర్సనాలిటీ ఆ మెమరీ ఏం చేస్తుంది ఒక పర్సనాలిటీని తయారు చేసి పర్సనాలిటీని రయాక్ట్ చేసుకోండి ఇప్పుడు వడ అంటారు వడంటే ఏంటండే వడంటే వడంటే ఏమైనా ఉందో ఒకటి ఆ పిండి ముద్దని దానికి ఒక ఆకారం పెట్టి మధ్యలో చిల్లి పెడితే అది వడతారు మధ్యలో చిల్లి పెట్టకపోతే బూందే బోందు ఏదో అవుతుంది ఏదో దానికి ఏదో అంటారు ఇంకా అంతేగా అలాగే ఆ మెమరీలో ఉండే సామగ్రి అంతా పోవేసుకుంటే ఓ పర్సనాలిటీ వస్తుంది ఆ పర్సనాలిటీకి ఓ దేహం కూడా అటాచ్ అయి ఉంటుంది మెమరీ దేహంలోనే మెమరీ ఉండదు దేహం కూడా అటాచ్ అయి ఉంటుంది ఓ సో ఆ పర్సనాలిటీ దానికొ పేరు పెట్టుకుంటాడు పెట్టుకునే అది నేను కుడుబతుకుతూ ఉంటాడు అది నువ్వు కాదురా బాబు అంచేతనే అది నేను వీడు యాత్ర మొదలు పెడతాడు దేహ దేహం యొక్క ఆకారముతోటి మొదలు పెడతాడు కాబట్టి మీరు ఆకాశమును కొంతసేపు ధ్యానం చేస్తే ఈ ఆకారం పిచ్చిపోతుంది ఆ తర్వాత మెమొరీని కొంచెం ముందుకు లాగి దాంట్లో దాన్ని కొంచెం పైకి లాగి అది అలాగే నిక్షిప్తంగా ఉంటుంది వాసన రూపంగా ఆ వాసనలాగా కొంచెం బయట దాన్ని అంట్రావెల్ చేయొచ్చు లాగి ఆ ఏ పరాజయములను సుఖదుఖములను కొంత మనస్సుకు తెచ్చుకుని నెమరు వేసుకుని ఆ పేరు దానికి పెట్టుకుని ఇది నేనై ఉన్నాను అని తన అజ్ఞానావస్థను తాను పరికించి చూసుకుని ఎందుకే అజ్ఞానం ఇలా చేపెట్టుకోవడం దాన్ని వదులుకుంటూ క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ దాన్ని వదిలిపెట్టేసిపోతే ప్యూర్ అయాం మిగులుతుంది ైతన్య రూపంగా మనిషి నిలిచి ఉంటాడు వాడే ధన్యుడు అర్థమైందంటే మెడిటేషన్ ఇది మేము ఎప్పుడైనా చేయచ్చు దీనికోసం పొద్దున్న సూర్యోగేమో అలాగేమో అలా ఆరంభంలో అలా చెప్తారు ఆ టైం మీకు అనుకూలంగా ఉంటుంది కనుక అలా చెప్తారు ఆరంభంలో సాయంకాలం చేస్తే మెడిటేషన్ ఒకప్పుడు వర్కౌట్ అవుతుంది ఒకప్పుడు వర్కౌట్ కాదు నేను ఇప్పుడు నాకే చూడండి ఆవలింతలు ఆవిలిస్తూ నేను టైర్డ్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఇంకేదో అయినంత అవుతుంది లేనంత నేను అదే మార్నింగ్ అయితే కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది అందుకోసం అలా అన్నారు తప్ప ఏ టైంలోనైనా కూడా ధ్యానం చేయవచ్చు తన స్వరూపాన్ని తాను పరికించి దిస్ ఆల్ వెరీ సింపుల్ దిస్ ఆల్ వెరీ సింపుల్ ఇంకేతనే జ్ఞాని తన స్వరూపాన్ని ఆ చెప్తున్నాడు నేను నా స్వరూపాన్ని నిరంతరము తెలుసుకుంటూ ఉన్నాను అంటున్నాడు అహం నేను ధన్య ధన్యుడను పునఃపున ధన్యూ అది శ్లోకం ఓకే ధన్యోహం ధన్యోహం నిత్యం స్వాత్మాన మంజసా వేద్మి అహోపుణ్యమహో ఫం ఫలితం దృఢం అస్యస్పత్తే అహోవయం అహోభయం ఏమంటే ఇప్పుడు చూడండి మీరు మీరు బయట నీళ్లు ఉంటాయి ప్రవహిస్తూ ఉంటాయి దానికి గంగా అని పేరు అంతే కదండి పేరు ఎవడో పెట్టు ఉంటారు కదా బయట ప్రవహించే నీళ్ళకి గంగా అని ఎవరో పేరు పెట్టారు ఇప్పుడు ఒక ఆయన గోశాల పెట్టారు గోశాల పెట్టి ఆవుల్ని పోగేయటం మాట్లు పెట్టారు శ పెట్టిన వాళ్ళు ఆవుల్ని తీసుకొస్తారు కదా ఒక ఆవుకి వాసుదేవ అని పేరు పెట్టారు ఇంకో ఆవుకి కార్తీక అని పేరు పెట్టారు ఆవుకో ఎద్దుకో అలా పేరు పెట్టారు అంతే ఆవు పేరుతో సహా ఏమి పుట్టదు కదా అది దానికి ఎవరో పెడతారు పేరు అదేవిధంగా మీరు ప్రవహిస్తూ ఉంటుంది దాన్ని ఎవరో గంగా అని పేరు ఓ మహాత్ముడు పేరు పెట్టాడు ఇంకో వేట ప్రవహించేదానికి గోదావరి పేరు పెట్టారు ఇంకో వేట ప్రవహించేదానికి కృష్ణ పేరు పెట్టారు ఇలాగ గంగ అలాగ నదులు ప్రవహిస్తూ ఆ గంగలో స్నానం చేస్తే తాను పవిత్రుడనవుతాను అని ఒక అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు శంకరులు ఏమన్నారంటే కాశీ పుంచకంలో నీ లోపల ఒక గంగ బాబు జ్ఞాన గంగ అని చెప్పారు జ్ఞానం ఉంటే ఎదుక ఇప్పుడు చూడండి ఇలా చూశాను ఆ గోడ ఆ ఇది చూస్తే ఈ కృష్ణుడి ఫోటో అది చూస్తే ఆ ఫ్యాన్ తెలిసింది ఇటు చూస్తే ఈ దుర్గాదేవి ఫోటో తెలిసింది ఇవన్నీ తెలుస్తున్నాయంటే అర్థం ఏంటండి ఆ ఎరుక అనే ప్రవాహం ఉందంటారా లేదంటారా ఎరుక అనే ప్రవాహం అలా ప్రవహిస్తుండబట్టి ఒక ఫస్ట్ సెకండ్ లో ఆ రామకృష్ణ బ్రహ్మం తెలిసారు టెన్త్ సెకండ్ లో కృష్ణుడు తెలిసారు ట్వంటీ ఎయిత్ సెకండ్ లో దుర్గ తెలిసింది ఆ ఎరుక ప్రవాహంలో తెలిసారు వీళ్ళందరూ మీకు మొత్తం జాగ్రత్త వస్తుంటా కూడా ఎరుక ప్రవాహంలో తెలుస్తూ ఉంటాయి అన్ని అనుభవాలు ఆ ఎరుక ఉందే ఆ ప్రవాహం నుండి కలుగుతూ ఉంటాయి దాని ప్రవాహం ఎందుకన్నా ఎలిమెంట్ వచ్చింది కాబట్టి సీక్వెన్స్ వచ్చింది కనుక ఒకదాని తర్వాత ఒకటి ఆ సీక్వెన్స్ ను బట్టి టైం పుట్టింది కాబట్టి అంచవేతన ప్రవాహం ఆ ప్రవాహంలో ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి ఆ జ్ఞాన ప్రవాహం అది యొక్క ప్రవాహం అదేనా గంగంటే జ్ఞానగంగా మీరు ఆ జ్ఞానగంగలో స్నానం చేశారనుకోండి ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తున్నాం ఆ జ్ఞాన ప్రవాహం ఏదైతే వెళ్ళదో దాన్ని పట్టించుకోవడం మానేసి దానిలో కనబడే వాటిని పట్టించుకుంటూ వాటి వెనకాల ప్రవృద్ధిస్తూ ఉంటాడు దానిలో నేను ఇవాళ నేను ఆశ్చర్యపోయాను నేను అప్పట్లో మీకు ఒక కథ చెప్పాను ఒకడు తన చెవులు కాకి ఎత్తుకుపోయిందని కరెని కథ చెప్పారు ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు ఆ కథ ఆయన ఈ రోజు నిన్న ఢిల్లీలో ఏదో ఉపన్యాసం చెప్తా ఈ కాకి చెవులు ఎత్తుకుపోయే కథ చెప్పారు అప్పుడు నేను అనుకున్నా ఈ కథ నేను హాస్పిటల్ దగ్గర విన్నాను అని చెప్పాను పాపం కూడా అలాంటి కథనే ఆమె హాస్పిటల్ దగ్గర అలాంటి ఎక్కడో వినుంటారు అని అనుకున్నా సరే ఇది డైగ్య సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ మీరు ఆ ఎరుకలో ప్రకాశించే వాటిని పట్టుకుని ఎరుకని విస్మరించడం అనే ఒక అజ్ఞానంలో మనం బతుకుతూ ఉంటాం ఆ ఎరుకలో ప్రకాశించేది జగత్తు అది మిథ్య అని తెలుసుకున్నాడు అనుకోండి జగత్తు మిథ్యా అని తెలుసుకుంటే దాన్ని త్రోసు ఫాల్స్ హెస్ ఫాల్స్ జగత్తు మిథ్య అంటే సీఈంగ్స్ ఫాల్స్ అది మీరు చేయగలిగితే మీరు వెంటనే ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎవరో డబ్బు ఇవ్వాలండి వాడు ఇవ్వట్లేదు ఆ డబ్బు ఫాల్సు వాడు ఫాల్సు నేను ఇవ్వడం ఫాల్చు వాడు తిరిగి ఇవ్వడం ఫాల్సు అని మీరు తెలుసుకున్నారనుకోండి ఇంటికి వెంటనే వస్తుంది వాడు ఇచ్చాడో వాళ్ళు లేదు మొన్నటి వాడు తీసుకు ఇచ్చినా మీరు ఆశలేదు ఫ్రీడమ్ వచ్చేస్తుంది వాడు నన్ను అవమానం అని అలాగే మనం దుఃఖిస్తూ దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటాం అత్తగారు అవమానం చేసిందని కోడలు దుఃఖపడుతూ ఉంటుంది కోడలు అవమానం చేసిందని అత్తగారు దుఃఖపడుతూ ఉంటుంది అన్ని రిలేషన్స్ లో అవిస్తాయి ఎక్కడ ఏ రిలేషన్ ఫ్రీడమ్ అనేది ఉండదు సపోజ్ ఈ భేదములన్నీ కల్పితములు మానవమానములు కల్పితములు నా యథార్థ స్వరూపము ఈ కల్పనలకు అతీతము అని మీరు తెలుసుకున్నారనుకోండి మీకు వెంటనే ఫ్రీడమ్ వచ్చేస్తుందా ఆ ఎరుక అది జ్ఞానము అది గంగా దాంట్లో నేను స్నానం చేసినాను కాబట్టి నేను మహాపుణ్యాత్ముడను అని అంటున్నాను ఎంత పుణ్యము తర్వాత గంగ గంగలో స్నానం చేసి పుణ్యం మూట కట్టారు లేకపోతే కర్మలు పూజలు చేసి పుణ్యం మూట కట్టారు అనుకోండి ఆ పుణ్యం ఫలించడానికే స్వర్గానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్లాలంటే ముందు ఏం చేయాలి ముందు ఇక్కడ చావాలి ఇక్కడ చస్తే అప్పుడు స్వర్గం అంటే ఇది ఎలా ఉందంటే బాగుండదు కదా పుణ్యం ఉంది స్వర్గం ఇస్తుంది అంతవరకు వాణి కానీ ఆ స్వర్గం లభించాలంటే ముందు చచ్చిపోవడం కండిషన్ ఒకటి పెట్టారు అంటే అయ్యో అలా అయితే అక్కడ లేదండి స్వర్గం అన్నట్టుంది స్వర్గం మంగళం ఆ మంగళాన్ని పొందాలంటే ముందు ఏమవ్వాలి అమంగళం కూడా పోవాలి అదేం బాగోలేదు ఈ జ్ఞానమునందు స్నానం ఎందుకు సరే ఆ జ్ఞాన జన్మందు స్నానము అది వెంటనే ఫలించేస్తుంది ఎందుకంటే ఫ్రీడమ్ దట్ ఫ్రీడమ్ దట్ దట్ ప్లీజ్ హియర్ ఇదే పుణ్యము ఇదే ఫలము కూడా ఫలితం ఫలితం దృఢం సో ఈ పుణ్యమే సంపద ఏమన్నా మీకు సంపద అంటే ఏమిటి కావాలి మీకు సంపద ఈ పుణ్యమే సంపద ఈ పుణ్యమును మించిన సంపద వేరే ఏమీ లేదు అటువంటి సంపదను పొంది మేము ధన్యులమైనాము అంటున్నారా అహో ఆశ్చర్యము పుణ్యము జ్ఞానమే పుణ్యము అహో పుణ్యం ఫలితం ఆ పుణ్యము ఫలించినది దృఢం ఫలితం చాలా గట్టిగా ఫలించినది అంటే పుణ్యం చేస్తున్నా అనే బలం కూడా వచ్చేస్తుంది ఇంక మళ్ళీ కాలం గ్యాప్ ఏమీ లేదనమాట అస్యా ఈ పుణ్యస్యా పుణ్యము యొక్క అంటే జ్ఞానమనే పుణ్యము యొక్క సంపత్తే సంపద వలన భయం మేము అహోకాల గొప్పవారము భయం మేము ధన్యులము తన యొక్క మహిమను అదైవత్వమే నేను అయ్యిహం శివోహం అని తన యొక్క మహిమను జ్ఞాని తానే ప్రకటిస్తూ ఉన్నాడు శ్లోకం అహో పుణ్యమహో దృఢం అస్ పుణ్యస్పత్తే ఇంకా రెండు శ్లోకాలు మిగిలాయి రెండు శ్లోకాలు మళ్ళీ క్లాసులో అయిపోతాయి కాబట్టి మీరు నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ పైదసీ క్లాస్ కి ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే రాసి తీసుకురండి ఎందుకంటే రెండు శ్లోకాలు అరగంట ఎప్పుడు అయిపోతాయి అది మిగిలిన టైంని క్వశ్చన్ ఆన్సర్ సేషన్ కింద పెట్టుకుందాం అది ఎన్సర్డే దశ లోకి కదా తర్వాత నేను వచ్చిన తర్వాతనే ఉంటుంది క్లాసు కాబట్టి నేను నెక్స్ట్ పంచోదశి క్లాస్ లో క్వశ్చన్స్ రాసి పెట్టుకుంటే నేను ఆన్సర్ చేస్తాను సెండ్ క్లాస్ అయ్యాక మళ్ళీ ఇంకో కొత్త సెక్షన్ ఏం మొదలు పెడతాం కాబట్టి ప్లీజ్ బీ ప్రిపేర్ ఫర్ దాట్ బుధవారం నాడు పంచోదశి దశస్ లోకి క్లాసు ఓం మీ <imit> కమి <imit> <imit> <imit>